నేను పని చేస్తాను ఐ విల్ యూస్ ది బోర్డ్ ఇక్కడ కొంచెం చర్చా జిటిలంగగా ఉంటుంది బోర్డ్ యూస్ చేస్తారు ఏం പറవాలి కదా మీరు ఓపకుంటుందా శరీరం అసే ఇంద్రియాగ్రహమే और दूसरा दिन चे साधने विधि और महाराज मेरे को दिन भर करते हैं और आज जो तीर्थांन जी बात कर रहे हैं वो क्या उनके आने यहां नाथ जी श्याम आपके सुगने नाम की श्री यानी यहां नाथ जी విషయాన్ని చేసి పూజనా విషయానికి కేసు భూమి ఆత్మస్మించే ఒక సీక్వెన్స్ ఇది భూపక్క భూమి ఇప్పుడు అక్కడ ఏం చెప్పారంటే ఈ రూపకాన్ని చెప్పి ఈ గుర్రములను మనస్సు ఎవళ్ళు వర్షంలో పెట్టుకుంటారో వాళ్ళు పరమ పదమును పొందారు ఎస్టు విజ్ఞాతవాన్ విజ్ఞానవాన్ భవతి ముందు ఈ గుర్రములను ఈ మనస్సును ఈ బుద్ధిని ఎవరు విచ్చలవిడిగా విదిలేస్తారో వాళ్ళు సంసారంలో పడిపోతారు ఓకే వీటిని ఎవరైతే తమ విషయంలో పెట్టుకుంటారో వాళ్ళు పరమపదమును పొందుతారు ఆ పరమపదము ఏది అది సీక్వెన్స్ ఇక్కడ ప్రధానం అనేది ఏమీ లేదు దాని కాంటెస్ట్ కంటే తెలుసుకోవాలి ఆ పరమపదము ఏది ఇక్కడి నుంచి మీరు ఈ భోక్త ఎక్కడికి పోతాడు పరమ పదాన్ని పొందుతాడు ఈ భోక్త వీటిని మంచిగా కంట్రోల్ పెట్టడం పరమ పదవు ఏది పరమ పదము ఆ పరమ పదం ఏది మొదలు అంటే సుప్రీం స్టెప్ వైజాగ్ పదమో పద సోపరాన పదం ఇప్పి ఎముతో పెట్టండి దానికంటే బయటికి వెళ్ళండి ఈ యాడ్ ఎక్కడ మీరు బయట అనుకోండి ఓకే అర్థా మన మన మనసే బుద్ధి కంటే మహాన్ ఆత్మ మహాన్ ఆత్మ దానికంటే అవ్యత్నము పురుష ఇవ ఇది పరమము పురుషకాండ పైన ఏముంది ఏది లేదు పురుషాన్న పరం పెంచి సా పద కాబట్టి ఇంద్రియాలని విషయాలని ఇంద్రియాలని మనస్సుని చక్కగా వర్షంలో ఉంచుకుని పొందే పదము పదము విది ఇప్పుడు దీన్ని అర్థం చెప్తున్నాం ఇంద్రియాలు జష్టి జష్టి అంటే ఇండివిజ్యువల్ వాటికంటే అర్థములు జష్టి గొప్ప మనస్సు జష్టి మనస్సు కంటే గొప్ప బుద్ధి ఎష్టి ఎష్టే కొనసాగించండి బుద్ధి కంటే గొప్ప ఆత్మ భోక్త ఎస్టి ఆత్మ కంటే గొప్ప అవ్యక్తము ఎస్టి అవ్యక్తము కంటే గొప్ప పురుష పరమాత్మ ఆత్మ అది పరమాత్మ నేను సమష్టిలోకి వెళ్ళకన్నా ఆ సమష్టి మీలోనే ఉందండి ఆత్మ అని అది పరమాత్మ తెలుసు ఈ అభ్యక్ష దగ్గర చర్చే చేద్దాం అదంతా మెయిన్ ఉన్నది ఇంకా లేదా ఆర్ మనస్సు మనస్సు కంటే బుద్ధి ఎస్టి బుద్ధి కంటే గొప్పది మహాన్ ఆత్మీస్ బుద్ధి సమష్టి ఆర్ సమష్టి నెసరీ సమస్టి ఆర్ సమష్టి ఇంక ఇక్కడి నుంచి సమష్టిలోకి వెళ్ళా కదా అది ఎస్టిలోకి రాకూడదు ఇక సమష్టిలోకి వెళ్ళిన సమస్యతోనే కొనసాగించాలి ఆ బుద్ధి కంటే అవ్యక్తము గొప్పది ఈ అవ్యక్తం అంటే మాయాశక్తి ఆ మాయాశక్తి అది గొప్పది ఎందుకంటే మాయాశక్తి నుంచి ఒక మహత్తత్వం ఉంటుంది దానికంటే పరబ్రహ్మ గొప్పది పురుష అంటే పురుషోత్త మహాపరబ్రహ్మ ఇలా చెప్పి పురుష ఆత్మ ఇక్కడ సమష్టిలోకి వెళ్తే పరబ్రహ్మ అంటే పురుష అంటే పరబ్రహ్మ ఇది పరస్వా ఇప్పుడు ఇప్పుడు మీకు సీక్వెన్స్ అర్థమైంది కదా తెలియాలి ఇప్పుడు కరస్పాండెన్స్ చూపించాలి వన్ టు వన్ కరస్పాండెన్స్ ఇక్కడ ఆత్మానం రథనం విద్య అలాగే శరీరం రథమే అవకోవాలి ఇక్కడ ఇక్కడ ఆత్మ అంటే రథి రథస్వాలు ప్రధానికి ప్రభు అది ఎవడవుతాడు పరబ్రహ్మ ఉంటుంది పరబ్రహ్మ సమస్య పురుషుడు అవుతాడు యజమాని ఆత్మ లేదు అవుతుంది జీవుడు జీవుడు అవుతాడు బుద్ధి కంటే జీవుడు జీవుడు పరమాత్మే ఓకే మీరు వన్ టు వన్ నడుస్తున్నారు అంటే ఇక్కడ పెడతాను ఆత్మ ఇస్తుంది ఎక్కడ పెడతాను ఎక్కడ పెడతాను తీసుకుంటే ఎక్కడ పెడతారు శరీరం రథం అలాంటి ఎందుకంటే ఎక్కడైనా శరీరం అనే మాట అలాంటి ఆత్మానే మాటుందా అని అడగద్దు ఎందుకంటే ఆత్మాంగ పురుషహానం ఒకటే ఓకే ఆత్మ పురుషుడు శరీరం అలాంటి ఇంద్రియాలు ఎక్కడ పెడతారు ఇంద్రియాలు మనస్సు ఎక్కడ పెడతారు ఉద్యోగం పెడతారు విషయాలు ఎక్కడ పెడతాను మొక్క ఉచ్చిషన్ ఇంకెక్కడ ఏది రాలేదు శరీరం రాలేదు ఇక్కడ ఏది రాలేదు అధ్యక్ష కాబట్టి శరీరం అంటే అర్థమైంది అంచేత మిమ్మల్ని ఓపిక పట్టండి అన్నాను ఓపిక పట్టాలి ఇదంతా ఎందుకంటే మేమేమో భద్రం చేసుకుంటా ఉంటే యూ ఆర్ వెల్కమ్ టు డూ దాట్ భజన రిసేవ్ చేస్తారు భజనం చేసిన తర్వాత ఏం చేస్తారు ఆ భయం చేసి అయితే కాబట్టి జ్ఞానాన్ని రిక్వెస్ట్ చేసి ఏది ఉంటారు ఇప్పుడు ఇది అలా కూడా చేయబడిన అయిపోయే వరకు కూడా దాంటే రిఫరెన్స్ ఇక్కడ ఏమైందంటే వన్ టు వన్ కరెస్పాండెన్స్ చేయడానికి ముందు ఈ డైవర్షన్ పెట్టుకున్నారు కంటారు అది డైవర్ట్ చేసి అదో అర్థం ఉన్నది ఆ కూడా చెప్పి అప్పుడు వన్ టు వన్ కరెస్పాండెన్స్కి వస్తారు బాకీతారు సమగ్రంగా చూస్తారు మీరు కష్టపడిపోతారేమో రాయడం మానేస్తారా ఓకే ఇప్పుడు మీకు బాగా నిలిచిపోతుంది ఓకే సా ఇహ మహాన్ ఆత్మా ఉచ్యతే ఓకే ఇప్పుడు కరస్పాండెన్స్ చేస్తున్నారా సా బుద్ధిగ్రహణీ ఇహ ఉపదిశ్య మహానాత్మా అనే మాత్రం తుశ ఇది సా పూర్విగ్రహణినై గృహీత సతి ఇంతకు ముందు బుద్ధిని గ్రహీంచుతేత అది గ్రహింపబడింది మహానాత్మ అంటే సమష్టి బుద్ధి సమష్టి బుద్ధికి వ్యష్టి బుద్ధికి సమష్టి వ్యష్టి భేదమే తప్ప బుద్ధి అనే అంశంలో భేదమే లేదు బుద్ధి బుద్ధి అయితే ఇక్కడే ఈ పక్షంలో ఏం చేస్తున్నారు సమష్టి బుద్ధిని వ్యష్టి బుద్ధి కంటే సపరేట్ గా స్వీకరించడం అయినది కాబట్టి ఇప్పుడు అక్కడ ఉండే బుద్ధి శబ్దానికి మీరు సమష్టి బుద్ధిని చెప్తారా వ్యష్టి బుద్ధిని చెప్తారా అంటే రెండింటికే అదే ఎందుకంటే సపరేట్గా వ్యష్టి బుద్ధి కంటే సమష్టి బుద్ధిని ప్రస్థానం చేసినప్పటికీ మొత్తమైన బుద్ధి అంటే అదియే ఇక్కడ మటుకు వ్యష్టి సమష్టి భేదాన్ని ప్రదర్శించడం అయినది తిరుక్ అంటే పృథక్ అనర్థం సమష్టి బుద్ధిని వ్యష్టి బుద్ధి కంటే సపరేట్గా ఇక్కడ బోధించారు అక్కడ సమష్టి బుద్ధి వ్యష్టి బుద్ధి భేదాన్ని పెట్టుకోలేదు ఓకే ఇక్కడ మటుకు ఆ భేదాన్ని చూపించినారు ఓకే తస్యా అది అస్మదీయాభ్యో బుద్ధిభ్య పరత్మోపత్తే అక్కడ రథరూపక దృష్టాంతంలో రథ దృష్టాంతంలో బుద్ధి ఏమో చెప్పి ఊరుకున్నా ఎష్టి బుద్ధితోటి సరిపెట్టేశాను కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ ఆ పరత్వాన్ని చెప్పేటువంటి సందర్భంలో ఎష్టి బుద్ధి కంటే సమష్టి బుద్ధి గొప్పది కనుక దాన్ని విడదీసి సపరేట్ చేసి ఇది ఎష్టి బుద్ధి ఇది సమష్టి బుద్ధి అని సపరేట్గా చెప్పుకోవడము అయినది ఏకస్మిస్తు పక్షే ఇప్పుడు మళ్ళీ ఇక్కడే ఉండండి ఈ ఇక్కడ మొత్తం అంతా మీరు వ్యక్ష్టిగా వెళ్ళిపోయారనుకోండి వ్యష్టిగా వెళ్ళిపోతే అవ్యక్తంగా అంటే పైన ఎవడు ఉంటాడు జీవుడు ఉంటాడు ఆ జీవుడే పరమాత్మ అని చెప్పేస్తాం అదే పరమపదాన్ని మొహమాటం ఏమైనా ఉండదండి జీవుడే ఎందుకంటే జీవుడికి ఈశ్వరుడికి భేదము లేనే లేదు కాబట్టి మీరు అలా వెళ్ళి వెళ్ళి వెళ్ళి జీవుల్లో తేలేరనుకోండి ఆ జీవుని యొక్క జీవత్వాన్ని మైనస్ చేస్తే అదే పరమపదాన్ని పడింది ఓకే కానీ ఇక్కడ ఈ పక్షం ఈ పక్షంలోంటే ఏ పక్షము మనం ఈ బుద్ధే మహాన్ ఆత్మ అన్న చోట యూ హ్ డైవర్టెడ్ ఇన్ టు సమష్టి ఆ పక్షంలో ఏకస్ వస్తు పక్షే పరమాత్మ విషయ పరేణ పురుషగ్రహణే రచిన ఆత్మన గ్రహణం ద్రష్టవ్యం ఈ సమష్టి పక్షంలో మీరు ముందుకు వెళ్ళండి మహానాత్మ అంటే సమష్టి బుద్ధి దానికంటే గొప్పది దానికంటే గొప్పది అని పురుషుడు దగ్గరకు వస్తాడు ఈ పురుషుడంటే ఎవరో తెలిసిన పరమాత్మ ఈ పురుషుడు పరమాత్మయే అక్కడ రథరూపకంలో ఆత్మ అని చెప్పారే అదిగో ఆత్మయే ఈ పరమాత్మ అని రెస్పాండ్ దాన్ని మరి అక్కడ ఆత్మ అంటే ఈ దేహము ఈ ఇంద్రియములు ఈ మనస్సు పట్టుకుని ఉన్న ఆత్మ కదా అది ఆత్మానం చే అంటే రథస్వామి రథమేది ఈ దేహము ఇంద్రియము మనస్సు ఇది కదా దీనికి స్వామి వాడు జీవుడవుతాడు కదా జీవుడంటే ఏమిటి విజ్ఞానాత్మ అంటే జీవుడు అనగానే మళ్ళీ పూర్వజన్మ పరజన్మ పుణ్యం పాపం మీరు ఎలా మొదలుపెట్టకూడదు దిస్ ఇస్ ఫిలాసఫీ దీని గరు గరుడ పురాణం కాదు ఇది గరుడ పురాణం అంటే ఎవరైనా పోయినప్పుడు చదువుతారు కానీ నేను ఒక రోజు గరుడ పురాణం చదువుతున్నా అంటే ఏమిటి మేము చిన్నప్పుడు సంస్కృతం బాగా చదివేశాము దాంతో పురాణం అంతా కూడా అలానే తిరిగిన వాళ్ళు చదివినట్టుగా చదివేసేవాడు తెలుస్తూ ఉండేది గరుడ పురాణం ముస్మే కనపడి అది తీసి నేను యంగ్ మ్యాన్ చదువుతుంటే మా పెద్దనాలు గారు ఐదు వేలు పండితులు ఆయన అడిగారు ఎటు రా ఏదో పుస్తకం చదువుతున్నాడు అంటే ఇంకా ఒక సీరియస్ చదువుతుంది కదంటే సరదాగా ఉంటారు అర్జును కూర్చొని చదివిస్తుంటే ఎటువంటి చదువుతున్న ఒక సుఖం అడిగారు అంటే నేను గొప్పగా గరుడ పురాణం అని చెప్పాను అనేది ఇలా రావారు ఒకటి ఈ పుస్తకాన్ని ఒకటి కూర్చున్నా పెట్టి లోపెట్టి చక్కగా శుభం ఇంట్లో కూర్చొని గరుపురాణంలో చదువుతున్నట్టు గరుడ పురాణం అని అంటే ఏమైనా ప్రధానంగా ఏమిటి మీ సమస్య ఏమిటి ఉంటే గరుపురాణం మీ సంస్కృతం వచ్చి సంస్కృతం గోదానం చేస్తే ఆ గోవు తోకపట్టుంది వైఖరిని దాటేస్తాడు అని ఉంటుంది అంటే అర్థం ఏమిటండి అంటే అర్థం ఏంటండి మన వాళ్ళు దాన్ని లేక తీసుకుంటారు వీళ్ళకి ఇంతకంటే అజ్ఞానం ఇదే కానీ మరొకటి లేదు ఇప్పుడు కుక్క తోకపట్టుంది గోదావరి ఈద లేవు అనే సామెతలో ఫిజికల్గా తీసుకోకూడదు గోవు తోకపట్టుంది దా దాటేస్తాడు అంటే అర్థం ఏంటి అంటే గోదానం చాలా పుణ్యంగా ఆ మహాత్ముని చేత నీళ్ళు అధికమే ఆ పెద్ద అతను కానీ నువ్వు దర్దావు అని అర్థం ఇప్పుడు మీరు అమెరికాలు వెళ్తున్నారు కదా మీ కొంగు పట్టుకుని నేను కూడా అమెరికాలు వచ్చేస్తానంటే అర్థం ఏంటండి అంటే ఇంక టికెట్ కొను ఒకరు కొంగు పట్టుకుంటే కొంగు పట్టుకుంటే వెళ్ళిపోతాడనా రూపకం అనేటువంటి విషయమే తెలియక రూపకం అనేది ఒకటి ఆ మెటాఫాట్ అలా వాడతాకు అని ఇంత బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోతే అని చెప్పేత చెప్పాను పురాణాల రూబిలో సమాజం దిగబడిపోయి ఉన్నది గోవు తోకబట్టుకుని వెళ్ళిపోతాడండి వీడు నిజంగానే ఫిజికల్ కానీ ఈ గోవు తోకబట్టుకునే వెళ్ళిపోతాడని అనుకుంటాడు ఎనీవే సో ఇక్కడ ఆత్మ కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే అక్కడ ఆత్మ అంటే జీవుడు ఇక్కడ ఆత్మ అంటే పద సమష్టిలో వచ్చేసేపటికి పరబ్రహ్మ డిగ్రీకి వెళ్ళిపోయారు అది ఇది ఒకటవు అవుతుంది వన్ వన్ టు వన్ కరెస్పాండెన్స్ అంటే శంకర్లు పరమాత్మత పరమాత్మ విజ్ఞానాత్మనోహావాదే సమస్య కాదండి కావాలి ఇప్పుడు మీరు జీవుడు అంటారా దేవుడికి అంటారా అంటే నీకేం కావాలి నీకే సందర్భం కావాలి అంటే కాదండి పెళ్ళార్ బిడ్డలతో ఎదుర్తంటారు ఇప్పుడు నా జీవుడే కాదండి అక్కడ పరమాత్మతోటి కరెస్పాండెన్స్ అంటే దేవుండే ఏదో ఒకటి చెప్పు నువ్వు సందర్భానికి చెప్పు అంటే సందర్భాన్ని బట్టి చెప్పడమేనా అంటే మూలంలో భేదమేముండదా ఉండదు మూలంలో విజ్ఞానాత్మ పరమాత్మలకు భేదం ఉండదు ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నారు లేకపోతే ఒక యంగ్ లేడీకి భర్తయా చెప్పండి అడిగారు అనుకోండి ఈజీ అండ్ ఆఫీసర్ అది అండ్ న్యూలీ మ్యారీడ్ యంగ్ మ్యాన్ అని సమాధానం చెప్తారు అదే కాంటాక్ట్స్ని బట్టి ఉంటుందా ఏంటి కాంటాక్షన్ ఆఫీస్కి వెళ్తే ఆఫీసర్ అత్తారింటికి వెళ్తే న్యూలీ గంట యంగ్ హస్బెండ్ కాంటాక్ట్స్ ఇవ్వట్టి అలాగే విజ్ఞానాత్మ పరమాత్మలకు ఇప్పుడు అక్కడ కాంటాక్ట్స్ ఏమిటంటే ఈ వియాలని మనస్సుని వశంలో పెట్టుకోవాలి జీవుడే విజ్ఞానాత్మ ఏమండి ఇక్కడ పరమాత్మతో కరస్పాండెన్స్ వస్తుంది ఏమి సమస్య కాదు కరస్పాండెన్స్ వచ్చేస్తుంది ఎందుకంటే విజ్ఞానాత్మ పరమాత్మనోహ భేదాభావ చాయ్ బాలాకి ప్రైమ్ మినిస్టర్కి భేదము లేదు తదేవం శరీరమేవ ఏకం పరిశిష్యతే నేను కనుక అక్కడ రాసి మీకు అన్ని కరెస్పాండెన్స్ చూపించాను భాష్యకారులు అవ చూపించరు ఆయన ఏమంటున్నారు అక్కడ శరీరానికి మీరు ఎక్కడ ఉంటుంది చూపించడం అదొక్కటి మిగిలి ఉన్నది అక్కడ అవతలమై శరీరం ఒక్కటి మిగిలి అన్నిటికీ అన్నీకి వచ్చేసేవి శరీరం ఒక్కటి మిగిలి ఉన్నది ఇతరాన్ని ఇంద్రియాదీని ప్రకృతాన్నేవా ఇంద్రియములు విషయములు మనస్సు బుద్ధి అవన్నీ ప్రకృతములే ప్రకృతములు అంటే అక్కడ చెప్పినవే ఇక్కడ చెప్పారు సమష్టి ఏష్టి కొనలేండి సమష్టి ఏష్టి అదొకటి తేడాగా చెప్పారు తేడాగా చెప్పినా అక్కడ చెప్పిన బుద్ధియే ఇక్కడ ఎష్టి బుద్ధన్నా అదే సమష్టి బుద్ధన్నాదే అదే అవన్నీ అక్కడ ప్రకృతములే ఇక్కడ మళ్ళీ చెప్పబడ్డాయి శరీరం ఒక్కటే మిగిలి ఉన్నది కరస్పాండెన్స్ లేకుండా అసలు ఇదంతా ఎందుకు చెప్పినట్టు పాదమా పాద లేదర్ షయషయా సమనుక్రామ వీటన్నింటినీ ఒక వరసలో చెప్పుకుంటూ వచ్చా చక్కటి వరస ఇంద్రియేభ్యపరాహ్య వరస ఈ వరస ఎందుకంటే వీళ్ళు చేపట్టుకుని మెట్లు ఎక్కిస్తున్నారు ఇంద్రియములు ఉన్నవి విషయములు గలవు విషయములు బయట ఉన్నాయని కోపు బయటే ఉండదు ఈ చైతన్యంలోనే ఉంటాయి అసలు విషయములు అంటే ఏమిటనుకుంటున్నావు నువ్వు ఇంద్రియానుభవములే విషయములు శబ్దము అంటే ఏమిటనుకుంటున్నావు శబ్ద అనుభవమే అనుభవానికి బయట శబ్దం అంటూ ఏమి ఉండదు రూపానుభవమే రూపము రసానుభవమే రసము కాబట్టి ఇంద్రియముల కంటే అనుభవములు ఇంద్రియానుభవములు గొప్పది మనస్సులనే ఇంద్రియానుభవం ఉండదు కాబట్టి ఇంద్రియానుభవముల కంటే మనస్సు గొప్పది మనస్సు కంటే బుద్ధి గొప్పది బుద్ధి కంటే భోక్త గొప్పవాడు ఆ పర అదే పరమాత్మ అదే పరమాత్వాదాన్ని నువ్వు భోక్త దగ్గరికి వెళ్ళిపో వెళ్ళిపోయి ఆ భోక్త ఎక్కడి నుంచి వచ్చాడో చూసుకో హూరా మాయి అది వాటా మాయి అది ఎక్కడికి పోతావో అదే పరమపదాన్ని కాదండి మేము విష్ణు పరమపదం అదే విష్ణు పరమపదం అది దేహానికి పరిమితమై ఉంది లేదు దేహానికి పరిమితమై లేదు కుండలో ఉన్న ఆకాశము కుండకి పరిమితమై ఉన్నదా మీ అజ్ఞానం చేతి మీకు అలా అనిపిస్తుంది దేహానికి పరిమితమై లేదు దేహము దాని చుట్టూ ఉన్నది తప్ప దాన్ని హద్దు కట్టి లేదు ఇప్పుడు గోడ ఆకాశంలో గోడ ఉందంటే ఆకాశానికి హద్దు కట్టి లేదు ఉంది ఆకాశానికి హద్దు ఏమీ కాదు ఈ గోడ ఎందుకంటే గోడ అవతల ఆకాశమే ఉన్నది యువతల ఆకాశమే ఉన్నది గోడ లోపల ఆకాశమే ఉన్నది గోడ ఆకాశమే నంది అన్నది ఇలా నది వెళ్తూ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే స్నానం చేయడం కోసమే రెండు రాత్రులు పాటి మధ్యలో ఒక గడ కనతారు ఇప్పుడు ఈ గడ నదికి హద్దును కలిగిస్తోందా లేదు అటు నదే ఇటు నదే ఒక అభిప్రాయం ఈ గడకి యువకుల వైపు గడ అంటే బొంగు ఒక బేబుస్టిక్ కానీ యువతల స్నానం చేయకుండా అవతలకు వెళ్తే మీరు తక్కువలేదా స్పీడ్ అని అభిప్రాయం సేఫ్టీ మెషరే అంతే తప్ప ఈ డజన్ డి డివైడ్ ద రివర్ ఇన్ టు ఈ కూడా డివైడ్ ద స్పేస్ ఇన్ టు కాబట్టి పరమపదము ఇక్కడ ఉన్నదే పరమపదం ఏమన్నా ఇక్కడ మొదలు పెడతారు ఒక్క అడుగు ముందు వేసేప్పుడు కాదు ఇక్కడా పోతుంది ఇంద్రియానుభవం అనేప్పటికీ ఇంద్రియానుభవం ఇక్కడి నుంచి ఒక మైల్ దూరంలో ఉన్నది చూస్తున్నా అప్పటికే వ్యాపకత్వం వచ్చేసింది మనస్సు అంటే వ్యాపకము సమష్టి బుద్ధి అంటే మొత్తం బ్రహ్మాండా వ్యాపించి ఉంటుంది మంచిది ఇక పరిశిష్యమానైనా ఇహ అంత్యేనా అవ్యక్తశబ్దేనా పరిశిష్యమాణం ప్రకృతం శరీరం దర్శయతి ఇతి గమ్యతే కాబట్టి ఈ క్రమంలో అన్నిటికీ అన్ని ప్రకృతములు సరిపడిపోగా ఒక్కటి మిగిలి ఉన్నది అవ్యక్తం అక్కడ శరీరముకి కనెక్షన్ ఏమీ లేదు కాబట్టి ఈ అవ్యక్తమే ఆ శరీరము ఆ శరీరమే ఈ అవ్యక్తము అని పరమాత్మ చూపిస్తూ ఉన్నాడు దర్శయతి చ దర్శయతి అనే మాట కూడా ఇక్కడ అర్థం వచ్చేసింది సూత్రంలో దర్శయతి అని ఉంది కదా అయితే అవ్యక్తం శరీరం ఎలా అవుతుంది చూద్దాం ముందు ప్రస్తుతానికి రీరేంద్రియమనోబుద్ధి విషయవేదనాయ అవిద్యా భోక్తు శరీరాదీనా రథాదికల్పనయా సంసారమోక్షగతినిరూపేన ప్రత్యాత్మ తిహ ఇవక్షిత ఈ కఠోపనిషత్తు మీద అద్భుతమైన వ్యాఖ్య ఈ ఈ అంటే ఉపనిషత్తు బాగా చదువుకుని తత్వం బాగా తెలుసుకున్న వాళ్ళు దీంట్లో ప్రవేశిస్తే దాన్ని లోతుని బాగా తెలుసుకోగలుగుతారు ఇహ ఈ ప్రకరణ ఇది కఠోపనిషత్తులో ఉన్న ప్రకరణ ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటి అక్కడ శృతి ఏం చెప్పదలుచుతుంది అంటే ప్రత్యగాత్మ బ్రహ్మా పద్ధతి ఇహ వివక్షిత అక్కడ ఏమని ప్రారంభమైందంటే సో ఆత్మానం రథం బుద్ధి అని మొదలుపెట్టి నువ్వు ఒక రథస్వామివి ఈ దేహమే రథము అని మొదలుతాయి ఏమిటండి ఈ దృష్టాంతం ఏమిటి ఇది ఎక్కడికి తేలుతుంది ఇది అంటే చూడు నీ యొక్క అంతరతమైన ఆత్మ ప్రత్యగాత్మ ప్రత్యేగాత్మ వెనక్కి పోతూ ఉండాలి దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి భోక్త ఆత్మ భోక్తాలకే అహంకారము దాని వెనుకాల ఉన్న శుద్ధ చైతన్యము ఆ క్షత్రజ్ఞతత్వము దాన్ని సాక్షి చైతన్యము దాన్ని అంటారు ప్రత్యేగాత్మ అని ఎందుకన్నారు ప్రత్యక్ వెనక్కి వెళగా వెళగ వెళ్ళగా దొరికింది స్వరూపము ప్రత్యగాత్మ ఆ ప్రత్యగాత్మయే పరబ్రహ్మ అంటే ఏ పరబ్రహ్మండి ఏ పరంబ్రహ్మ ఈ జగత్తంతా ఏ పరంబ్రహ్మ నుంచి పుట్టిందన్ను అంటున్నావో ఆ పరంబ్రహ్మయే అది అది సాక్షాత్క అవగతిహేత సాక్షాత్క అటువంటి విజ్ఞానము మనకి కలగాలి అని శృతి యొక్క అభిప్రాయం అందుకోసం మొదలుపెట్టింది అయితే వీడు ఎలా ఉన్నాడు అవిద్యామతో భోక్తు వీడి యొక్క ప్రత్యేగాత్మ పరబ్రహ్మ కానీ వీడికున్న ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుసిన భోక్త కూర్చున్నాడు భోక్త వచ్చింది కాబట్టి వీడు భోక్త అయినాడు భోక్త అంటే ఏంటో తెలిసినా అజ్ఞానంలో ఉన్నప్పుడు భోక్త అంటే ఈ భోగములను కోరువాడు జ్ఞానంలో భోక్త అంటే భోగ్యములను ప్రకాశింపజేవాడు ఇక్కడ మీరు అవిద్యావత మీరు అజ్ఞానం భోక్త అందరూ భోక్తలు ఇప్పుడు వీడు పెళ్లి చేసుకుంటాడు ఎందుకని ఆవిడ మీద ప్రేమతో పెళ్లి చేసుకుంటాడా ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు ఆవిడ నక్షత్రం ఏమంటుంది అడుగుతాడు ఎందుకు ఎందుకు నక్షత్రం ఎందుకు చూడడానికి ఎలా ఉందో అందంగా ఉంది కట్నం ఇస్తున్నారు అందమైన అమ్మాయి పెళ్లి చేసుకో నక్షత్రం ఎందుకు నీకు అంటే మంచి నక్షత్రం కాకపోతే కాకపోతే ఏమవుతుంది ఆవిడ కష్టంగా దొరుకుతుందా మంచి నక్షత్రం కాకపోతే నాకు ఆ సంసారంలో భోగము ఇబ్బంది అవుతుందేమో కదా కాబట్టి వీటికి వీడి ప్రేమ ఎక్కడ ఉన్నదంటారు ఆవిడి మీద ఉందో వాడి మీద ఉందో తన మీద ఉందో తన మీద ప్రేమతో చేసుకుంటాడు తప్పేం కాదు ఉన్న విషయాన్ని తెలుసుకోవాలి చాలామంది ఏమైనా నేను ధర్మాన్ని పరిరక్షిస్తున్నాం ధర్మాన్ని పరిరక్షిస్తున్నాడా దీన్ని చర్చ వచ్చింది మీమాంసలు ఉన్నారు కామ్యకర్మలు లేదని చెప్పింది వేదాన్ని పరిరక్షించడం కోసం కామ్యకర్మల్ని చేస్తున్నాడు అన్నారు అంటే శంకరులు అన్నారు చూడు ఈ కథలు మాకు చెప్పకుండా ఎవరినైనా చూసి వాడు చెవిలో పూమి పెట్టి వెళ్ళి ఈ వేదాన్ని పరిరక్షించడం కోసం చేయట్లేదు వీడు కామ్యకర్మలు తాను రాగద్వేషాల కోసం చేసుకుంటున్నాడు కామ్యకర్మ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎందుకు చేసుకున్నాడు వెంకటేశ్వర స్వామి కోసం చేస్తున్నాడు ఆయన తన రాగద్వేషాల కోసం చేసుకుంటున్నాడు కాబట్టి వీడు భోక్త అజ్ఞ వీడిని గట్టెక్కించారు వాడికి చెప్పారు అదే నువ్వు భోక్తవి మంచిదేరా భోగం ఉండాలంటే కూడా శరీరం ఉండాలి కదా ఆ శరీరమే రథం అనుక్కో ఇంద్రియములు అని మొదలుపెట్టి చెప్పా చెప్పి తర్వాత నీవు భోక్తవి భోక్తృత్వం ఎక్కడి నుంచి వచ్చింది శరీరము అనుభవానికి రావాలి ఇంద్రియములు అనుభవానికి వస్తూ ఉండాలి మనస్సు అనుభవానికి రావాలి బుద్ధి అనుభవానికి రావాలి ఇవన్నీ అనుభవానికి వస్తేనే నీ భోక్తృత్వం ఉంటుంది లేకపోతే ఉండదు ఇంద్రియ విషయ బుద్ధి విషయ వేదనా సంయుక్త వేదన అంటే అనుభవం సో ఆత్మేంద్రియ మనోబుద్ధి భోక్తేహున్మనీషిణ ఆత్మేంద్రియ మనోయుక్త భోక్తేహృమ్మనీషిణ ఇక్కడదే అక్కడే ఉంది ఆత్మాత దేహం ఇంద్రియములు మనస్సు వీటన్నిటితో కూడి నీవు భోక్తలవుతావు అటువంటి నీ స్వరూపము నీవు తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఉంటేనే నీకు భోక్తృత్వం లైక్ వాట్ రథం వాడు ఎంజాయ్ చేస్తున్నాడు రథం రథం ఎప్పుడూ ఎంజాయ్మెంటే ప్రతి వాళ్ళు నడిచిపోతుంటే వీడు రథంలో వెళ్తాడు అది ఒక ఎంజాయ్మెంట్ వాడు భోక్త వాడి భోక్తృత్వం చక్కగా సాగాలంటే ఎలా ఉండాలి ఆ గుర్రాలు బాగుండాలి ఆ రథం ఇరుశో బాగుండాలి ఆ గుర్రాలు కనుక పొగరమూత అనుకో ఆ రథం గోతులో పడుతుంది వాడు ఆ భోక్త ఏమవుతాడు హాస్పిటల్కి పోతాడు నడిచి వెళ్ళేవాడు రూక్పాత్ మీద బాగానే పోతూ ఉంటాడు ఈ కారులో వెళ్ళేవాడు ఎక్కడ ఉంటాడు హాస్పిటల్లో ఉంటాడు కాబట్టి ఈ గుర్రాలని కంట్రోల్లో పెట్టుకోవాలి అలాగే ఇంద్రియములను వశంలో పెట్టుకో వాటిని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం ఇవ్వద్దు మనస్సును నీ నీ వశంలో పెట్టుకో లేకపోతే ఈ శరీరం రోగం వచ్చేస్తుంది నీవు చక్కగా నీ భో భోక్తృత్వమైనా కూడా సరైన పద్ధతిలో చేసుకో నీ భోక్తృత్వం సిద్ధించడమే కాదు అంతతో గత్వా నీ యొక్క పరమాత్మ స్వరూపమే నీకు తెలుస్తుంది అని మొదలుపెట్టింది శృగతి అలా మొదలుపెట్టి తృతి వీడికి ఆ పరమాత్మతత్వాన్ని బోధించటానికి కూనుకుంది అని మనకి స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే అక్కడే ఏమని చెప్తోంది అంటే శృతి అక్కడే అదే టాపిక్లో ఏష సర్వేషు భూతేషు యూథోత్మాన ప్రకాశతే దృశ్యతేప్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శి నువ్వు భోక్తవి నీక రథమున్నది శరీరము రథము ఇంద్రియములు గుర్రములు అని మొదలుపెట్టి మొదలుపెట్టి చూడమ్మా ఈ ఆత్మ అన్నది రహస్యంగా ఉంది కదా నీ లోపలే ఉంది నీ లోపలే కాదు సకల ప్రాణుల ఏదో ఉన్నది రహస్యంగా ఉన్నది గూఢ దాచిపెట్టబడి ఉన్నది దాచిపెట్టారు నాకు గూహానము అంటే దాచిపెట్టుకుంటారు ఆహా నుంచే భావం వచ్చింది దాచిపెట్టబడి ఉన్నది సో ఈ ఆత్మ అది అంచేతనే తెలియటం లేదు నా ప్రకాశకే నువ్వు వజ్రం ఉంది ఎక్కడ నుండి ప్రకాశించట్లేదు ఏమిటంటే మన లోపల దాచిపెట్టారు దాన్ని అని చెప్పి ప్రకాశించట్లేదు నా ప్రకాశిత కానీ నువ్వు సూక్ష్మమైన బుద్ధితో తెలుసుకుంటే నీకు దొరికిపోతుంది ఎటువంటి సూక్ష్మమైన బుద్ధి అంటే కొన పదును పెట్టిన కొన ఎంత సూక్ష్మంగా ఉంటుందో సూది మొన ఎంత సూక్ష్మ అగ్రియగా బుద్ధి అది సూది మొనవలే సూక్ష్మమైన బుద్ధితో మీకు ఆ తత్వము తెలిసిపోతుంది అంటే మీకు బుద్ధికి ఆ విధమైనటువంటి సూక్ష్మత్వాన్ని మీరు నేర్పాలి సాధారణంగా బుద్ధి కో తోక పట్టుకుని తోకపట్టుకుని ఆవు తోకపట్టుకుని నేను వైకల్యంగా అనుకుంటాడు అంటే వాడు వాడు ఏమనుకుంటాడంటే అక్కడ నది ఉంది అది నాకు అడ్డు వస్తుంది ఈ ఆవును మనం దానం చేసినట్లయితే ఈ అక్కడ మనకి సప్లై చేస్తారు ఇదే ఆవు అప్పుడు నేను ఇలా తోక పట్టుకుంటాను అది ఎగిరే అటువైపు వినిపేస్తుంది అని అనుకుంటున్నాడు వీడు అంటే అర్థం ఏంటంటే వీడి బుద్ధి బండగారిపోయింది అని అంటారు అలా ఉండకూడదు సూక్ష్మం చేసుకోవాలి లెటర్గా అలాగ అలాగెక్కడైనా ఉంటుందా ఉండదు కదా సూక్ష్మంగా ఆలోచించిన అభ్యాసం చేయండి ఇది దృష్టాంతము రూపకము రథం అంటే రథమని కాదు దేహము ఇంద్రియములంటే గుర్రములు అంటే నిజంగా గుర్రాలు పట్టుకొచ్చేయని అవి అరబ్బీ గుర్రాదా లేకపోతే మరో అలా కాదు ఇంద్రియములు అని సూక్ష్మంగా తెలుసుకోవాలి తర్వాత ఈ పదును పెట్టడము కొన చాలా సూక్ష్మంగా ఉండాలి అన్నదానికి అర్థం ఏంటంటే ఎప్పుడైనా నేను ఇంకా వివరంగా చెప్తాను ప్రస్తుతం సరళంగా చెప్పేస్తున్నాను కండిషనింగ్ ఉండకూడదు కండిషనింగ్ పెట్టి ఉండకూడదు ఇప్పుడు కండిషనింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు రోజు దేవుడికి కళ్యాణం చేస్తూ ఉన్నారనుకోండి కొంతకాలం అయిపోయి మీలో ఎటువంటి కండిషనింగ్ వచ్చేస్తుంది దేవుడు ఆయనకి ఇద్దరు భావ్యము కళ్యాణము మనమేమో సపరేట్గా ఉన్నాము అనే కండిషనింగ్లో వచ్చేస్తున్నాం ఆ కండిషన్లో ఉన్నవాడికి ఏది చెప్పినా కళ్యాణం అనే అంటారు మీకు ఆ లిటరేచర్ చూసినట్లయితే దాంట్లో ప్రతి అంశంలోనూ ద్వైతాన్ని కళ్యాణాన్ని ఒక ఫ్లోడల్ సంస్కృతిని నింపేసి పెట్టాలి ఏ ఏదైనా దాంట్లోకే పోతుంది అలాంటి కండిషనింగ్ ఉండకూడదు ఎలా ఉండాలి కళ్యాణము అంటే మంగళము పరమాత్మకి బుద్ధి శ్రీదేవి భూదేవి శ్రీదేవి అంటే ఏమిటి ఈ సృష్టిలో ఉండే సౌందర్యమంతా శ్రీ అది పరమాత్మ నుంచి ఎప్పుడు సపరేట్ చేయటానికే ఈ భూమండలాన్ని ఆ పరమాత్మయే ఆలోచించి మనల్ అందరినీ కాబట్టి ఆయన భూ భూమి కూడా ఆయన యొక్క స్వరూపమే ఆయన కంటే భిన్నంగా లేని లేదు అందుకోసం దేవి అన్నారు ఆయన దేవుడు దేవుడి కంటే ప్రకాశము దీపం కంటే కాంతి భిన్నంగా ఉంటుందా కలిసిపోయి ఉంటుందా మరి అర్థం చేసుకోవాలి కళ్యాణం అంటే ఫిజికల్గా రోజు కళ్యాణం అనుకున్న అలాగా క్యా బాధ లేదు వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ కాబట్టి కూడా సూక్ష్మంగా అర్థం చేసుకునే ప్రయత్నము చేయవలను అంటే మీరు అనొచ్చు ఏమో చేసుకుంటున్నారేమో అనొచ్చు చేసుకోవటం లేదు ఎందుకని సూక్ష్మంగా అర్థం చేసుకున్నవాడు అక్కడతో తాగిపోతాడు ఇప్పుడు దీన్ని మీరు సూక్ష్మంగా అర్థం చేసుకున్నారనుకోండి యూ డోంట్ పుల్ ఇట్ ఇన్ డిస్ డైరెక్షన్ ద డైరెక్షన్ అదే స్థూలంగా ఉన్నవాడు అనుకోండి కాబట్టి చక్రాలకు ఖాళీ విరిగిపోతే ఏం చేస్తానండి నేను చూస్తాను అంటే అలా కాదుగా అక్కడ నిజంగా చక్రాలు ఖాళీ ఎలాంటివి ఉండవమ్మా అని చెప్పే మరి లేకపోతే మరి మీరు అలా ఎందుకు చెప్తున్నారండి అంటే ఇదే వాడికి సూక్ష్మంగా తెలుసుకునే శక్తి ఉంది కాబట్టి బండబారిపోయిన బుద్ధితోటి పని అవ్వదు ఎప్పుడైతే బుద్ధి ఎలా బండబారిపోతుంది మరి అడిగితే చెప్తాను నేను వేరు వారు ఓకే ఎప్పుడూ కూడా ప్రతిదానికి గూడు బసవన్న అన్నట్టుగా తలకాయ ఊపుతో నమ్మకాలు విశ్వాసాలు పెట్టుకుని అనేక భయములతో జీవిస్తూ ఉంటే మీ బుద్ధి బండబారిపోతుంది దానికి డవల్గా తయారైపోతుంది దానికి అసూక్ష్మత్వం ఉండదు మీరు ప్రతి కండిషనింగ్ని మీరు పరిశీలనకి పెట్టి యూ డోంట్ యాక్సెప్ట్ ఎనీ కండిషన్ని ఎన్ని కథలైనా చెప్పు నేను కానీ కండిషనింగ్ అన్నది లేదు అంత ఓపెన్ మైండెడ్గా ఉండాలి మనస్సు ప్లయబుల్గా ఉండాలి ప్లయబుల్ అంటే అది కరిగించిన బంగారంలాగా ఏ రూపంలోకి కావలిస్తే ఆ రూపంలోకి వెళ్ళగలుగుతుంది కానీ ఏ రూపాన్ని తన స్వంతం చేసుకోదు ఓకే మీరు చెప్పండి వెంట నేనైనా వినడానికి నేను ఎవరు చెప్పిన బాలాజతి కానీ యుక్తియుక్తమైన దాన్ని మాత్రమే స్వీకరిస్తాను వినడానికి అభ్యంతరం లేదు పరిశీలించడానికి వాడు ఎవడో చెప్పాడు వాడు మనవాడు కాదు పరాయి వాడు చెప్పాడు అయినా కూడా మంచి చెప్తే రెడీ తి మనవాడే ఉన్నాడు ఏదో అర్థం పర్థం లేని లేదో చెప్పాడు నా ఆ రకమైనటువంటి కండిషనింగ్ లెస్ బుద్ధి ఉన్నప్పుడు మాత్రమే ఆత్మతత్వము ప్రకాశిస్తుంది సూక్ష్మమైన దృష్టి మహాత్ములు మాత్రమే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు అంటే అభిప్రాయం మీరు కూడా అటువంటి సూక్ష్మ బుద్ధిని సంపాదించండి ఇది వైష్ణవస్య పరమ పద్యా దురభగమత్వముక్వ కాబట్టి ఈ వైష్ విష్ణువు సర్వవ్యాపకుడైన విష్ణువు నీ హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు మీరు పొందగలిగిన లక్ష్యము అది మాత్రమే వైష్ణవ పరమ పదము కానీ అది పొందుట మాత్రము మీరు అనుకుంటున్నంత సరళము కాదు మీరు మీ బుద్ధిని అలాగైతే పెట్టుకుని మీ విశ్వాసాలని మీ భయాలని మీరు అలాగైతే పెట్టుకుని మీ యొక్క కర్మకాండని మీరు అలాగైతే పెట్టుకుని మీ ఉపాసనా బాహుల్యమును ద్వైతమును ఏమీ కదలపకుండా అలాగైతే పెట్టుకుని ఇదంతా శంకరాచార్యులు పెట్టేటటువంటి పైగా దానికి ఏమేమో కథలు కల్పించి మీరు అవేమీ మార్పు చేయకుండగా మాకు ఆత్మతత్వము తెలిసిపోతుంది అని అనుకుంటే మాత్రం మీకు తెలియదు యూ విల్ నాట్ కంట్రోల్ అత్యంత సూక్ష్మమైన బుద్ధితో దర్శించినప్పుడు మాత్రమే మీరు పట్టుకోగలుగుతారు అని దురవగమత్మముక్వ ఏమన్నా ఈ కష్టమూర్ చెప్పేసి ఊరుకోకూడదు దాన్ని చేరుకునే మార్గాన్ని కూడా చెప్పాలి అది కూడా చెప్పారు ఎలా చెప్పారు తదవగమార్థం దర్శయతి ఇదంతా కూడా వన్ త్రీలో ఉంది ఆ వన్ కఠోపనిషత్తు వన్ త్రీ దగ్గర మొదటి ఇదంతా వస్తూ ఉన్న యోగము ఉంటే ఉపాయం ఆ పరమాత్మను తెలుసుకునే ఉపాయాన్ని చెప్పారు కావండి దారి ఇలా ఉన్నప్పుడు మరి దారి ఎక్కువ ఉపాయం కూడా అంటే ఉండాలి దారి మీద ఉపాయం ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకోండి కుర్రబండి మీద ఆటో మీద వెళ్తారు రిక్షా మీద వెళ్తారు యక్షావాడు బయట దింపిన తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి నడిచి ఉంటారు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాక రైలు ఎక్కుతారు విమానాశ్రయానికి వెళ్ళాక విమానం ఎక్కుతారు దారి ఎలా ఉంటుంది ఆ సందర్భాన్ని బతుకుంటుంది అలాగే ఇక్కడ మనం చేరుకోవాల్సింది పురుషహాతి చేరుకోవాలి ఇంద్రియాలతో మొదలై పురుషహాతి చేరుకోవాలి దారి కూడా ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉండాలి అదే చెప్తున్నారు మనసి ప్రాజ్ఞ ప్రాజ్ఞ అంటే బుద్ధిమంతుడు బుద్ధిమంతుడైన సాధకుడు అంటే విషయం తెలిసి సాధన చేయాలి అంతేకాని మూర్ఖంగా చేయడం కాదు విషయం తెలిసి సాధన చేయాలి అంతేగానో ఆర్కెస్ట్రానో కబలా ఒకటి పెట్టుకుని సాధన చేసేస్తున్నావు సాధన చేయడం కాదు పూలవలకి నిద్ర లేకుండా తెలిసి చేయాలి ప్రాజ్ఞ ఏం చేయాలి వాక్కు మనసి యుచ్చే దీర్ఘం ఛాందస్వం దీర్ఘం హరస్వం చేయండి వాక్కుని మనస్సులో విలీనము చేయగలరు ఇంద్రియాలను ఏం చేయాలండి మనస్సులో పెట్టాలి కదా మరి కాబట్టి మనస్సులో విలీనం చేసి చేయాలి మరి మనస్సుని ఏం చేయాలి అధ్యక్షే జ్ఞాన ఆత్మని ఆ మనస్సుని బుద్ధి ఎందు విలీనము చేయగలరు అంటే మనస్సు అనేకానేకములైన సంకల్పాలు చేస్తూ ఉంటుంది ఈ సంకల్పముల నేను డ్రా సంబంధించిన సంకల్పం చేసింది అనుకోండి నేను ఈ గతములకు సంకల్పించ సంబంధించిన సంకల్పములను జాగ్రూస్తున్నాను ఆయన డ్రాప్ ధ్యాన్ అదీకి బుద్ధి అప్పుడు ఆ మనస్సు ఏమవుతుంది బుద్ధిలో విలీనం తర్వాత జ్ఞానం ఆత్మని మహతినియచ్చేత్ మరి ఆ బుద్ధిలో అనేకములైన సంస్కారములు వాసనలు ఉంటాయి అవేవో పైకి వస్తూ ఉంటాయి ఇప్పుడు ఆ బుద్ధిని చేయాలి ఆ సమష్టి బుద్ధిలో విలీనం చేయాలి బుద్ధిని సమష్ బుద్ధిలో విలీనం చేయడం అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ భాషని ఆ హై స్కూల్ టీచర్తో మొదలుపెట్టి ఎంత ఎందరో మహానుభావులు ఆ జ్ఞానాన్ని ఇక్కడ పెట్టారు వారందరికీ దరణము అయిపోయిన ఏమండి ఇక్కడ ఉన్న వ్యాకరణ జ్ఞానాన్ని ఎవరో విద్వాంసులు ఇక్కడ నిక్షేపించినారు పాని మహర్షి కాసినారు వాళ్ళు పాఠం చెప్పారో లేదక్కడికి వ్యాకరణ జ్ఞానం వచ్చింది కాబట్టి వారికి తరుణము అని ఇలాగ మీరు చక్కగా వినయంగా ఉన్నట్లయితే మీ బుద్ధిని మీరు సమష్టి బుద్ధిలో కలిపిస్తున్నారు సమష్టిని గుర్తించటం అంతా సమష్టి అండి ఇప్పుడు రోజుల్లో ఉంటారంటే అమెరికా వెళ్తున్నాడు అనుకోండి ఇక్కడ ఎంఎస్ చేసి అమెరికా వెళ్తున్నాడు అనుకోండి ఏమంటారు వీడు ఎంఎస్ ఎలా చేశాడు వాడు సొంత ప్రజ్ఞత్వం చేశాడని అందరూ అనుకుంటారు కానీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు వీడు ఎంఎస్ మీద మేము పది లక్షలు ఖర్చు పెట్టాము అనుకుంటున్నాం అంటే ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీ పెట్టి ఒక మెడికల్ కౌన్సిల్ పెట్టి అక్కడ ఇంజనీర్లను పెట్టి ఇంత చేస్తే వీడు ఎంఎస్ చేసేయడు వీడికి ఉన్న బుద్ధి అంటే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన బుద్ధి అది వాడు సొంతం కాదు ఆ సంగతి గుర్తిస్తే ఏమవుతుంది అహంకారం పోతుంది అది గుర్తించకపోతే అహంకారం అహంకారాన్ని సమష్టిలో విలీనము చేయుట అంటే కేవలము సరెండర్ టు ది హోల్ తర్వాత ఏం చేయాలి తేక్షాంత ఆత్మని ఆ సమష్టి బుద్ధిని ఏం చేయాలి శాంతమైన ఆత్మ అంటే ఎష్టి బుద్ధి నుంచి సమష్టి బుద్ధి నుంచి ఎష్టి బుద్ధిలోకి వాటి నుంచి మనస్సులో ఆలోచనలు బయలుదేరాయి రివర్స్ డైరెక్షన్లో వెళ్ళండి సమష్టి బుద్ధిలోకి వ్యష్టి బుద్ధిని విలీనం చేస్తాము ఆ ద్యష్టి బుద్ధి ఆ పరమాత్మలో విలీనమైపోతుంది ఆ పరమాత్మ శాంతమైన చైతన్య స్వరూపుడుగా ఈ హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు అని మీరు నిశ్చలంగా ఉండిపోతా వేదాంత సమాధి అలా మీరు చేసినట్లయితే మీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్న పరమేశ్వరుడు మీకు అనుభవానికి వస్తాడు అని కూడా చెప్పినారు కాబట్టి టాపిక్ అంతా బాగా కవర్ చేసిన కదా ఇంక ఇప్పుడు చెప్పబోయే మాట ఏమిటంటే ఈ సీక్వెన్స్లో అక్కడున్న శరీరానికి ఇక్కడున్న అవ్యక్తానికి సరిపెట్టుకోవాలి ఓకే సరిపెడితే ఏమవుతుంది కాబట్టి ఇక్కడున్న అవ్యక్తము ఆ రూపకంలోని శరీరమే తప్ప నువ్వు అనుకున్నటువంటి ప్రధానము కాదు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి